ప్రార్థిస్తాం పరశుద్రవ తండ్రి మీకు వదనాలనైనా ఇస్రాయిలీలు గొప్ప దేవ మీకే కృతజ్ఞ తెలుస్తూ తెలుస్తూ వదాలనైనా ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సురక్షితంగా సజ్జీల క్రీలు పెట్టినందుకు మీకు వదనాలు ఈ మధ్యాహ్న కాలం న ప్రభావ ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటుండగా మీకు పరశు నడిపిదించండి కృపావనలు మాకు విధానం బట్టి మీకు వందనాలు వాటిని మీ మహిమార్థంగా వాడాలన్నా సేపడండి మాతో మాట్లాడండి ఈ యొక్క డే వర్షిప్ లో మీరే మాకు సైకిల్ నడిపించండి ఏది తే దీన్ని కొనసాగించుకున్నాం మీరే జ్ఞానం మన గురించి నడిపించి ప్రతి ఒక్కరిని ఆశ్రయించమని యేసుకృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ హలూయ సరే చిన్న పాట పాడుతున్నా ఊహించలే నీకు నా వందనం ఊహించలే నీ మేలులతో నింపిన నా ఏ సయ్యా నీకు నా వందనం వర్ణించగలనా నీ కార్యము వివరించగలనా నీ మేలుల వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులన్ ఊహించలే నీ మేలులూ నిం పినా నాయ నీకు నవనం మేలుల మేలుల తునను నింపి తృప్తి పరచి నావు రక్షణ నిన్ను స్తును మేలుల నింపి తృప్తి పరచి నావు రక్షణ నిన్ను స్తును ఇరాలు దేవుడా రక్షుతి తునూని నామామును దేవుడా నారక్షకా స్ నామామును ఊ ఊహించలేని మేలులతు నినా నీకు నా మంగనం నా దీన స్థితిని నీవు మాచినావు నా జీవితానికి విలువనిచ్చినావు నాదీన స్థితిని నీవు మాచినావు Naa Jeevi Thāniki Viluvani Chinavu Nii Krupa Kunannu Ahanin Chinavu Nii Sannidināku Tōdu Nichinavu Nii Krupa Kunannu Ahanin Chinavu Nii Sannidināku सोडू निचनावू ओहिंचलेनी नेलु लतनि बिना ना येसैया नीकु ना वंदनम वर्णिन चागाला ना नी कार्यम विवरिन चागाला ना नी, नी मेलुलम వర్ణించగలనా నీ కార్యము వివరించగలనా నీ మేలులం ఊహించలే నీ మేలులతో నీ పిన నా ఏ సయ్యా నీకు నా వందనం హలలియజన అందరికీ ప్రైజ్ అలర్ట్ ఏసుక్రీస్తూ పరిశుద్ధ నాములు నీకు అందరికీ వందనాలు ఈ లాక్డౌన్ ప్రేయర్ ఫస్ట్ నుంచి నేను ఎట్లా దీనిలో పార్టిసిపేట్ చేశాను ఎట్లా నేను దీంట్లో అప్రోచ్ అయ్యాను నేను చెప్తాను మొదటగా లాక్డౌన్ టైంలో చిన్నగా ప్రార్థన చేశాను స్తోత్రం వేస్తూ ప్రవ్వ పరిశుద్ధులకు తండేసాయి కానీ ఎంతో వందలు ఇంత కాలం వరకు ప్రవ్వా ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడినావు ప్రవ్వ నుంచి ప్రవ్వా నైనా ఈ యొక్క ఆరాధనలో మేము పాల్గొనలాగనా ప్రభా కంప్లీట్ గా అయితే మేము పాల్గొనలేదు ప్రభావ ఒక ఐదు ఆరు ఎట్లా ఆ రీతిగా కానీ ఏ రీతిగానే ఈ ప్రేరిత మీరు కొనసాగించగలిగిన ఉంటే కేవలం మీ కృపణనైనా కాబట్టి నైనా మా గొప్పతనం ఏం లేదు ప్రభావ అది మీ వల్లే కలిగింది మీరే ఆ తలంపు మాకు అనుగ్రహించి ఇంతకాలం వరకు నడిపించినారు ఈ క్షణం మీ అనుభవాలు మీ జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రభావ మీకు పరిస్థితి ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి ఏ రీతిగా ప్రభావ మీరు మాకు ఎన్ని విషయాలు బయలుపరిచినారు వాటి అన్నిటినీ ప్రవ్వ సంతోషంతో ఆనందంతో ప్రభావ వాటిని పంచుకోలేగన ఈ దేని మీరు మాకు అనుగ్రించిన కృప కృపను బట్టి నీకు ఎంతో అందాలి ప్రభావ మీరే మాట్లాడి మహింపొందండి మీ ఆత్మ నడిపింపు దయచేమని యేసు పరిశుద్ధ నామవున ప్రాదిష్టం తండ్రి ఆ మెయిన్ ఈ లాక్డౌన్ ప్రేర్ లో స్టార్టింగ్ మనం నాకు గ్యాప్ కొన్నప్పుడు రేపు లాక్డౌన్ పెడుతున్నగా సాటర్డే రోజు దిలీప్ బ్రదర్ వల్ల అత్తమ్మూలింట్లో సాగర్ రింగ్ రోడ్ లో ప్రేయర్ మీటింగ్కు అందరం అటెండ్ అయినాం మనోజ్ గారి కూడా ఉండి బహుశానుడు ఆయన కూడా కొంతమంది లేరు ఆ రోజు మేము అటెండ్ అయినాము తెలవారితే సండే రోజు లాక్డౌన్ స్టార్ట్ అన్నట్టు అయితే లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత అన్ని ప్రేయర్స్ అన్ని బంద్ అంతా బంద్ అయిపోయింది ఆ టైంలో ఏమైందంటే అన్న అన్న వాళ్ళు లాక్డౌన్ లో ప్రేయర్ స్టార్ట్ చేశా మాకు తెలియదు అది ఈ ట్రైబల్ గ్రూపు వాళ్ళంత ముందు చేసే గ్రూప్లో కలిపి వాళ్ళు ప్రేయర్ స్టార్ట్ చేసి దానికి చక్ర విద్పతి లీడర్ ఇన్స్టర్ చేస్తున్నా అందరూ కలిసి ఆ అవుట్ రిచ్ అవుట్ రిచ్ టీమ్ అవుట్ రిచ్ టీమ్ అయితే ఆ టీంలో చక్రవద్ గారు ఈ ప్రేయర్ రన్ చేస్తున్నమాట వాళ్ళే స్టార్ట్ చేసిండు స్టార్టింగ్ అయితే స్టార్ట్ చేస్తున్న తర్వాత అవి అప్లోడ్ అవుతున్నాయి వాక్యాలు ఎవరి స్టార్ట్ అయితేనే అప్లోడ్ అవుతుంది కానీ నాకు అర్థం కాలేదు ఈ లాక్డౌన్ టైంలో వీళ్ళు ఎక్కడ మీటింగ్ చేస్తున్నారు ఎక్కడ గ్యాదర్ అవుతుండో అంత బంద్ ఉంది కదా ఎట్లా అని చెప్పి నాకు కొంచెం అనిపించింది ఎట్లా వస్తుందని చెప్పి ఇట్లా కాదని చెప్పేసి వింటున్న రోజు వాళ్ళు చెప్పి వాక్యలు వింటున్నీ చేస్తున్నారు కానీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఈ ప్రేయరు ఎక్కడి నుంచి వస్తుంది నాకు అర్థం కాలేదు తర్వాత ప్రేయర్ ఫోన్ చేస్తే అయిపోతుంది కదా ఎందుకు అని చెప్పి చక్రవర్తి చంద్రశేఖర్ సార్ ఫోన్ చేసిన అన్నకు ఫోన్ చేసారేమైందంటే బ్రదర్ ఇట్లా ప్రతి డే టెన్ ఈ అంత ఫ్రీ టైం కదా బ్ర అందరం కాన్ఫిడెన్స్ కాల్లో స్టార్ట్ అవుతున్నారు ప్రేయరు అని అనేసరికి మరి కాన్ఫిడెన్స్ కాల్ అంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ కాల్ అంటేనే కూడా నాకు తెలియదు అప్పుడు మరి ఫోన్ వాడి కానీ అప్పుడు నా దగ్గర నార్మల్ ఫోన్ ఉండే చిన్న బేసిక్ ఫోన్ ఉండే నా దగ్గర మరి ఎట్లా అన్నా మరి ఎట్లా జాయిన్ కావాలని ఎట్లా అంటే ఆ ఫోన్ బహుశా పని చేయకపోవచ్చు బ్రదర్ అని చెప్పి నాతోటి అనేసరికి మరి ఎట్లా అన్నాం మరి అంటే సార్ ఒక బ్రదర్ పని చేయి చక్రవర్తి గారికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు బ్రదర్ చెప్తాను నీకు అన్ని విషయాలు అని చెప్పేసరికి ఇంకా ఎందుకంటే చక్రవర్తి గారు ఫోన్ చేసిన బ్రదర్ ఇట్లా మీరు పది రోజులు పేరు స్టార్ట్ చేస్తున్నారు కదన్నా మరి నేను కూడా జాయిన్ కావచ్చా మరి ఎట్లా మీరు జాయిన్ అవుతున్నారు ఎట్లా గ్యాదర్ అవుతున్నారు అది అర్థం కావట్లేదు అన్నంటే ఇది ఆన్లైన్ లో ఇది మన కాన్ఫిడేస్ కాల్ లో స్టార్ట్ అవుతుంది పేర్ అంటే మరి అది అది అది రాదు కదా అని చెప్పంటే అనేసరికి ఇంక ఒకసారి ట్రై చేసి చూడనన్నా వస్తుందేమో అని చెప్పా నేను అప్పుడు ఆన్లైన్ లేదు స్కైప్ లేదు మామూలుగా స్కైప్లు ఇది మామూలు ఫోన్ లో చేస్తుండే సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళు స్టార్ట్ చేసిన వన్ మంత్ కి బ్రదర్ దగ్గర వన్ మంత్ అయింది నాకు వన్ మంత్ కి ఇక నేను బ్రదర్ ఉండి నన్ను యాడ్ చేసిండు అప్పుడు నాకు అర్థమైన కాన్ఫిడెన్స్ కాల్ అంటే ఏంటని తర్వాత వీళ్ళు రోజు డైలీ ఫార్నర్స్ అట్లా నేను ఈ లాక్డౌన్ ప్రేయర్ లో స్టార్ట్ ఇది ప్రేయర్ లో స్టార్ట్ నేను రావటం జరిగింది జాయిన్ కావటం జరిగింది అక్కడ దానికి ఫస్ట్ లీడర్షిప్ మన చక్రవతి దగ్గర తీసుకున్నారు అట్లా జాయిన్ అయిన తర్వాత అప్పుడు మనం స్టార్ట్ చేసినాం మనం ఎట్లా ఒక వన్ మంత్ తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది అదే ఇప్పుడు మార్నింగ్ పూట వీళ్ళు జాయిన్ అవుతున్నారు ప్రేయర్ ఈ మిగతా మానవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా కాబట్టి రూపాయ స్వరాజ్ బెర్ర వీళ్ళంతా ఉండప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళంతా అప్పుడు బహుశా నాకు తెలిసిన కార్కి వాక్యాలు ఎక్కడ చెప్పలే వాళ్ళు మాముగా చెప్పి భవిష్యత్ చెప్పి తెలియదు పర్టికులర్ కానీ నన్ను నేను అడిగితే ఎక్కడ చెప్పలేదు మీరు వాక్యాలంటే నాకు అనిపించింది మనం కూడా స్టార్ట్ చేస్తే అయిపోతుంది కదా అని ఒక థాట్ ఇచ్చింది ఫస్ట్ కాల్ పప్పు బెదర చేసిన చేస్తే అన్న నాకు ఒక ఆలోచన వచ్చిందన్న ఇప్పుడు అన్న వాళ్ళు ఇటు ప్రేయర్ స్టార్ట్ చేస్తారు కదన్నా మన ఈవినింగ్ స్టార్ట్ చేద్దాం అంటే ఇప్పుడు అంతా ఫ్రీ టైమే కదా ఇప్పుడు ఏ బిజినెస్ ఏం లేవు కదా అంటే ఓ షూర్ బ్రదర్ తర్వాత చేద్దాం అని అంటే తర్వాత జాన్కి ఫోన్ చేసినాం జాన్కి ఫోన్ చేసి జాయిన్ అయి సరే అన్న చేసాం బ్రదర్ ఇంకా మంచిదే కదా మన కాలిన ఉన్నారు ఎక్కువ మన చేసేది ఏం లేదు కదా ఫ్రీ టైం కదా చేద్దాం బ్రదర్ అన్నారు ఫస్ట్ డే కాల్ చేసినాం మేము ముద్దుగురిని జాయిన్ చెప్పిన తర్వాత సెకండ్ రోజు వీళ్ళిద్దరు జాయిన్ కాలే చేసుకుందన్న వల్ల జాయిన్ కావాలి ఇద్దరు మిస్ అయిపోయారు తర్వాత మళ్ళీ నేను కాల్ చేసిన ఆ రోజు మిస్ అయిపోయింది ప్రేయరు తర్వాత నేను బాగా ప్రార్థించిన ప్రాభు ఇంతా జాయిన్ కావాలో ప్రాభు అని చెప్పి అందరికి కండివిజువల్ గా కాల్ చేసిన చేసినాక తర్వాత థర్డ్ డే రోజు మొత్తం పది మంది వచ్చేసారు మొత్తం ఒక్కటేసారి ఎంతో సంతోషం అనిపించింది పది మంది వచ్చారు ఈ పొద్దున ఆప్రేరు సాయంత్రం అయిపోయారు అట్లా ఒక్కొరొక్కరొక్కరికి నేను అన్న అన్న మీరు రోజుకొకరు వాకింగ్ చెప్పాలా అని చెప్పండి అన్నా మేము ఎప్పుడు వాకింగ్ చెప్పినా పర్లేదు ఒక ఫైవ్ మినిట్స్ అని చెప్పండి మేము చెప్పి అట్లా స్వరాజ్ గెదరు రూపాస్ గెదరు వీళ్ళు మిగతా దీపాసి ఇస్తారు ఇంకా మిగతా మన చాలా మంది ఉన్నారు వీళ్ళు మిగతా వాళ్ళని కొత్త చాలా మంది కొత్త వాళ్ళు వచ్చినారు అట్లా అట్లా మెల్లమెల్లగా రన్ అయిన స్టార్ట్ అట్లా తర్వాత వీళ్ళు ఇంకా గంటలు గంటలు వాక్యాలు చెప్పడం బాగా ఆత్మీయ మంచిగా బలపడరు ఇది చాలా వరకు నేను తీసుకెళ్ళాను ఈ గ్రూప్ దీంతో పాటు అంటే ఫస్ట్ ఈ గ్రూప్ గురించి మాట్లాడుతున్నా నేను ఇది చిన్న సెకండ్ గ్రూప్ తర్వాత అట్లా నేను లాక్డౌన్ పేరేలో స్టార్ట్ కావడం జరిగింది తర్వాత చక్రవతి పేద లీడ్ తీసుకున్నాడు తర్వాత ఆయన వన్ ఫిఫ్టీ బహుశా వన్ వరకే నడిపించాడు నాకు పర్టికులర్గా గ్యాప్ లేడు వండ్రెడ్ వన్ ఫిఫ్టీ అనుకుంటా అయితే ఇంకా ఇంకా ఎవ్రీడే ఇంకా అంత ఆఫీసులు కొంతకాలం ఆఫీసులు స్టార్ట్ అయినాయి తర్వాత ఇంకా లాస్ట్కి అందరూ చక్రవతి డ్రాప్ అయిపోయిండు తర్వాత మిగతా ఫస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా డ్రాప్ అయిపోయారు తర్వాత లాస్ట్ కి ఒక విజయ బేదర్ ఒక ఆయన ఆయన మీ ముగ్గురు చంద్రశేఖర్ బేదర్ నేను విజయబేదర్ ఈ ముగ్గురిమే ఉన్నాం అయితే ఈ ముగ్గురు మాట్లాడుకున్నాం బ్రదర్ ఇంకా టూ టూ టూ వరకు చేసి దీనికి డ్రాప్ స్టాప్ తీసేస్తాం బ్రదర్ అని చెప్పానంటే సరికి ఇక నేనుండి లేదన్నా మనం వెంటనే కొనసాగిస్తాము అప్పుడు మంచి కొన్ని కొన్ని టాపిక్స్ మనం చెప్తా అట్లా వాక్యంలో బలపడతామని ఇంకా ఇంకా వస్తారు కదా మన ముగ్గురు ఉన్నారు రేపు ఇంకొక పది మంది రావచ్చు అని చెప్పానంటే మరి విజయపేర్ ఏ మీరు ఏమంటారు బ్రెదర్ అంటే ఆయన సరే అన్న మీరు ఆపడానికి లేదన్నా ఎవరు రానిసం మనం ముగ్గురంగా రన్ చేద్దాం తర్వాత ముందు ముందు వస్తారేములు అందరూ బిజీ అయిపోయారు కదా పర్లేదని చెప్పి అట్లా అనుకుంటే ఇంకా టూ హండ్రెడ్కి స్టాప్ చేద్దాం అనుకునే నేను ఒప్పుకోలేదు లేదన్నా ఖచ్చితంగా మనం ముందు కొనసాగించాలని చెప్పి ఇంకా నేను అక్కడి నుంచి నేను తీసుకున్న లీడ్ అక్కడి నుంచి స్టార్ట్ అయితే తర్వాత ఎన్నో టాపిక్స్ మెలిసి మెలిపిస్తే ఒకటి తర్వాత ఆ జోత్సఫ్ అసినతి గురించి ఎన్నెన్నో టాపిక్ స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి తర్వాత మన ఈ మన ఏమంటారు ఈ మీ జీవిత గమ్యమైంది అని ఎన్నో టాపిక్స్ వచ్చినాయి రకరకాల కనీసం మ్యాక్సిమం ఒక పది టాపిక్స్ వచ్చినాయి మొత్తం కాబట్టి ఇన్ని రోజుల కాలంలో ప్రతి ఒక్కటి ఆత్మీయ స్థితిలో ఒక దశ నుంచి ఒక దశ వరకు అన్నిటి ఎదుగుతో కొన్ని విషయాలు తెలుసుకున్న కొన్ని దర్శనాలకు సంబంధించిన ధాన్యాల గ్రంథము తర్వాత ప్రకటన గ్రంథం మరి ముఖ్యంగా అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది ఆయనకి వెళ్ళి స్టార్ట్ అయింది ఇవన్నీ కలుపుకోగా పోతున్న 200 టూ హండ్రెడ్ దగ్గరికి వచ్చేసింది స్టాప్ చేద్దామంటే లేదు ఖచ్చితంగా కొనసాగించాలి అనేది అక్కడి నుంచి నేను తీసుకున్నా టూ ముందే తీసుకున్నాను నేను వన్ తర్వాత నేను తీసుకున్నా అక్కడి నుంచి చాలా మంది వచ్చిండ్రు తర్వాత రాసారి వాళ్ళు ఆ టైంలో వాళ్ళు ఆఫీసులు స్టార్ట్ అయిన దానికి మన ఏం లేదు కాబట్టి అట్లా కొనసాగించిన ప్రేయర్ వన్ ఫిఫ్టీ నుంచి తర్వాత ఈ రోజు వరకు నిన్న మొన్న దాకా మధ్యలో కొన్ని ఒక రోజు రెండు రోజులు అట్లా రాలేకపోయినది అది తర్వాత తర్వాత మళ్ళీ కొంతమంది అక్కడి నుంచి నాన్ స్టాప్ కొట్టి అక్కడికి అయితే ఒక టూ త్రీ మంత్స్ ఒక బ్రదర్ లీవ్ తీసుకున్నాడు దిలీప్ బ్రదర్ తర్వాత ఆయన కొంతకాలం కొన్ని తర్వాత మళ్ళీ ఆయన డ్రాప్ అయిపోయింది ఆయన చేస్తున్నా కాబట్టి నేనేమన్నా అంటే సరే నేను రన్ చేస్తుంది తర్వాత ఆయన వచ్చిండు సరే ఏమన్నా కదా కాబట్టి ఖచ్చితంగా మనం ప్రోత్సహించాలని కొంతకాలం ఆయన ఒక మూడు నెలలో నాకు తెలిసి నాలుగు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు అనిపించాడు అంతే మంత్స్ టూ త్రీ మంత్స్ మనకు తర్వాత ఆయన కూడా డ్రాప్ అయిపోయాడు నేనే నడిపిస్తా ఉంటే తర్వాత ఆయన వచ్చింది కాబట్టి ఆయన చేస్తున్న వారు వదిలేశారు ఈ రోజు వరకు కూడా దేవుని కృప వల్ల ఈ రోజు వరకు ప్రేరణ నడిచింది కాబట్టి నేనైతే ధైర్యంగా చెప్పగలను ఏంటంటే నేను పట్టుబట్టి అంటే అది నాకు వచ్చింది నేనే అని కాదు కానీ నాకు దేవుడికి ప్రేరేపించాడంటే ముందు రోజుల్లో చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం కూడా బలపడతాం మనం కూడా చెప్తాం అట్లా తెలుసుకొని అని ఒక పట్టుదల ఉండే నాకు ఇది ఎట్టి పరిస్థితులు ఇది ఆపడానికి వీలు రం చేయాలని ఆశ అది పట్టుతోనే ఎన్ని ఎన్ని పనులు ఉన్నా కానీ ఒక టైంలో పని బిజీలు ఉన్నా సరే నిన్న నిన్నటి విషయంలో అయితే నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను ఈ వర్క్ మీద ఉన్న టైం అయిపోతుంది టైం నేను మర్చిపోయింది ఎప్పుడు నాకు ఒక అలారం లాగా కొడుతుంది వన్ అనిపిస్తుంది మైండ్ కానీ నిన్నటి దేని కొద్దిగా అంత చుట్టుపక్కల మనుషులు ఉండే అన్ని కొంచెం మాట్లాడుకునేది అక్కడ ఎన్ని చాలా ఉంది అందుకని నిన్న రన్ చేయలేకపోయాను తర్వాత వాక్యం అప్లోడ్ చేసి అయితే కొన్ని ఆ టైం వరకు అంతేగాని మిగతా రోజుల్లో ఎప్పుడైనా సరే ఎన్ని పనులు ఉన్నాయి సరే అవన్నీ పక్కన పెట్టి వన్ అవర్ పక్కకు కూర్చొని చేసుకుని అట్ల వరకు ఇంత కాలం వరకు దేవుడు నడిపించాడు ఈ ఇంత ఈ ఈ వెయ్యి దినాల కాలంలో నేను నేర్చుకున్న అనుభవం ఏంటంటే నేను చాలా విషయాలు నేను తెలుసుకున్నాను ఆత్మీయంగా బలపడ్డాను తర్వాత ముఖ్యంగా కృపవరాల గురించి ధ్యానించినప్పుడు నాలో ఎలా ఏ గిఫ్ట్స్ ఉన్నాయో కూడా నాకు దేవుడు చూపించింది అవి నేను నేను తెలుసుకోగలినాను అసలు ఏంది మన సేవ ఏంది అట్లా మన ఎట్లా ముందు అన్ని చాలా విషయాలు ప్రొఫెషనల్ కానీ చిన్న ప్రవక్తలు కానీ చాలా విషయాలు నేను తెలుసుకున్నా కానీ అన్ని తెలుసా నేను చెప్పను కానీ కొన్ని విషయాల్లో నా ఆత్మీయ స్థితి కొంచెం గ్రోత్ కావడానికి కారణము ఈ ప్రేయర్ మీటింగ్లో రన్ కావటం చాలా విషయాలు దేవుడు నాకు చూపించండు ఎన్నో వాక్యపరూపంగా దేవుడు బయలుపరిచండు గిఫ్ట్స్ సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు నాకు నాకు దేవుడు ఏ గిఫ్ట్స్ ఉన్నాయి నా పరిచర్ ఏంది నాకు దేవుడు చూపించండి అవన్నీ నేను మీకు చెప్పను నా అనుభవం చెప్తాను నాకు ఈ ప్రేయర్ లో నాకు అట్ట నాకు అవన్నీ నాకు దేవుడు చూపించింది ఎట్లా చూపించిందంటే వాక్యం బయలుపరచబడుతున్నప్పుడు నాకు అర్థమైపోయింది ఎట్లా అని అట్లా తెలుసుకోగలిగిన ఈ అనుభవంలో ఇంత ఇంతకాలంలో తర్వాత ఈ అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ రోజు వరకు కూడా థౌజండ్ వరకు ఆపేసాము ఎవరని చెప్పి అన్నా నిండు నేనన్నా సరే అన్న థౌసండ్ వరకు గుం ఆపేద్దాము అక్కడి నుంచి ఎవరు లీడ్ చే ఎవరు ముందుకు నడిపిస్తారంటే ఎవరు ముందుకు రాలే ఇంతవరకు కూడా ఎవరు క్లారిటీ లేదు కాబట్టి ఈ ఈ దినాలన్నింటిలో కూడా నేను ఎన్నో విషయాలు నేను తెలుసుకున్నాను ఆత్మీయంగా బలపడ్డాను తర్వాత ఇక్కడ బయలుపరిచిన వాక్యాలన్నీ ఇతరులకు కూడా సంఘాలకు నేను ఏ ప్లేస్ లో ఏ స్థలాలు నేను వెళ్ళాను ఆ స్థలాలన్నింటిలో ఆ వాక్యం నేను ప్రకటించిన చాలా మంది స్పందించిండ్రు వాళ్ళు ఈ వాక్యాలు మేము ఎప్పుడు వెళ్ళలేదు మేము చాలా ఆత్మీయంగా ఉంది ఈ వాక్యం ఇంకా మేము తెలుసుకున్నాం చెప్పి ఎంతమంది ఆసక్తి చూపించారు ఎన్నో సంఘాలు ఆహ్వానించారు వాళ్ళు ఇంకా గ్రోత్ అయ్యిండ్రు ఈ ఈ యొక్క అనుభవం ద్వారా నేను తెలుసుకొని ఇక్కడ నేర్చుకుని అక్కడ పోయి ప్రకటించడం అట్లా నా జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసిండు తర్వాత కొన్ని శ్రమలో ఏదో ఆటంకాలు వాటి నుంచి ఎట్ట నేను తెలుసుకున్నాను ఆ విషయాలన్నీ బయలుపరచబడ్డాక ఎట్ట విజయం పొందాలా ఏ రీతిగా అనేది అవన్నీ నాకు రివీల్ అయింది దాని తర్వాత దేవుడు ఈ ఇంతకాలం వరకు దేవుడు నడిపించేడు ఈ ఈ వెయ్యి దినాలి నేనైతే ఎక్కువ మహా అయితే ఒక నాలుగు నుంచి నాకు తెలిసి నాలుగు ఐదే నేను మిస్ అయినా ఎందుకంటే రన్ చేసేవాడు నేనే కదా నేను రన్ చేయకపోతే ఎవరు కనీసం కాలు కూడా ఎవరు చేయదు నేను లేనప్పుడు అన్న చేస్తాడు కాలు ఇంకా ఎవరన్నా అని నేను గమనం ఉండలేను అటానికి నేను ఒక్కొక్కసారి నేను ఎవరు చేయలే అంటే సార్ బిజీలో ఉన్నారు అంటే కాదు కానీ కాబట్టి నాలుగు నుంచి ఐదు వరకు నేను మిస్ అయ్యి అంటేనే అనుకుంటున్నా ఈ థౌసండ్ డేస్ లో నేను ఎప్పుడైతే ఎంటర్ అయ్యానో ఈ లాక్డౌన్ పీరియడ్ లో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే నాకు లీడర్షిప్ ఇచ్చి నాకు లీడర్షిప్ ఇచ్చిన కాడి నుంచి ఈ ఈ మిగతా రోజులన్నింటిలో కూడా నాలుగు నుంచి ఐదు వరకు నేను మిస్ అయ్యి ఉంటా నేను డ్రాప్ అయ్యి ఉంటా డ్రాప్ అంటే కొన్నిక మినిస్ట్రీలో ఉండవు లేకుంటే అట్లా అండి ఏదో బలమైన కారణం ఉంటే తప్ప నేను డ్రాప్ గాను ఖాళీ టైం ఉన్నాగా నేను జాయిన్ అవుతా అట్లా కాబట్టి ఈ రోజులన్నింటిలో కూడా దేవుడు నా జీవితంలో నేనైతే ఆత్మీయంగా చాలా బలపడ్డాను చాలా విషయాలు తెలుసుకున్నాను తర్వాత తెలుసుకురావటానికి నేను ప్రకటించిన ప్రకటన గంధం ముఖ్యంగా ప్రకటన గంధాలు చాలా విషయాలు నేను తెలుసుకున్నా కాబట్టి అవన్నీ ప్రవచనాలు నేర్చుకున్న ముఖ్యంగా ప్రవచనాలు ఇవన్నీ కాబట్టి ఆ రీతిగా ఈ ప్రేయర్ ఎవరు స్టార్ట్ చేసిందో ఈ తలంపు ఎవరికి వచ్చిందో కాదు దేవుడు వాళ్ళు దీవిస్తాడు తర్వాత ఆ టాపిక్స్ తర్వాత వీళ్ళు ఐదు నిమిషాలు పది నిమిషాలు వాకింగ్ చేసి ప్రారంభించేవాళ్ళు ఆ టైంలో ఉండే అట్లా అది రాంగ రాంగ రాంగ రాగా మా చేతులకు ఎప్పుడైతే వచ్చిందో అది ఇంకా బహు విశేషంగా ముందుకు తీసుకెళ్ళిన ఈ ప్రేయర్ 1000 వరకు వన్ ఫిఫ్టీ థౌజండ్ వరకు 150 ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ వరకు నార్మల్ గా నడిచింది థౌజండ్ నుంచి ఎప్పుడైతే నేను లీడర్షిప్ తీసుకున్నాను అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళిపోయింది ఈ ప్రేయర్ ఇప్పుడు వరకు ఈ రోజు వరకు కూడా అదైతే నేను ధైర్యంగా చెప్పగలను ప్రభు ఒక ఆసక్తిని బట్టి ఆయన చేసిన కార్యాలు బట్టి నేను ధైర్యంగా చెప్పగలను నా విశ్వాసం బలపడింది నేనైతే శ్రమలో విజయం పొందాలో ముఖ్యంగా నాకు అవన్నీ తెలుసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఏ శ్రమచ్చి నేనైతే నా తెలుసు అది వస్తుందని కూడా దేవుడు నాకు చూపిస్తాడు ముందు కాబట్టి ఇవన్నీ నేను తెలుసుకున్న అనుభవాలు ఇంకా చాలా ఉన్నాయి కొన్ని విచిత్రంగా ఉంటాయి కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి మీరు మాట్లాడితే దుష్ట శక్తులు కూడా మీకు లోపడితే అవి మీ మాట ఏంటి అంటే ప్రార్థన చేసిన కార్యాలు జరిగినాయి విశేషమైన అద్భుతాలు జరిగిన సేవలో కాబట్టి ఎన్నో నేర్చుకున్నా ఇంకా చాలా ఉన్నాయి కానీ సమయం మనకు మిగతా చాలా మంది ఉన్నారు కాబట్టి ఇంత కాలం వరకు ప్రభు నడిపించిండు ఆయన కేవలం ఆయన కృపనే ఆయన దయ ఆయన కనికరం ఆయన ప్రేమ ఆయన పట్ల ఉన్న ఆసక్తి మరి ముఖ్యంగా అది ప్రభు వల్లే కలిగింది ముండితో ముందుగా ఎట్సరిది ఆపొద్దు కంటిన్యూ చేయాలి ఇప్పుడు కూడా కొంచెం డిసపాయింట్ ఉంది ఈ రోజు వరకు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఒక థాట్ ఏంటంటే ఇది ఈవినింగ్ సిప్ చేస్తే సాయంత్రం పూట కాబట్టి అందరూ జాయిన్ అవకాశం ఉంటుంది అంటే అది ఎంతవరకు అవుతుందో తెలియదు నాకు ప్రార్థన చేసిన మెసేజ్ మెసేజ్ అయితే పెట్టేశాను నేను తర్వాత వారానికి ఒకసారి రోజంటే కష్టం ఎవరికైనా వారానికి ఒకసారి ఇవి కంటిన్యూ చేస్తే ఒక బైబిల్ స్టడీ లాగా ఆఫ్లైన్ ఆన్లైన్ ప్రైబిల్ స్టడీ ఇలాగ అందరు వాక్యాలు పంచుకోవచ్చు వారికి ఒకసారి కాబట్టి ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది కాబట్టి ఇది ఎంతవరకు పోతుంది అది దేవుని కృప అది ఇది ఇంకా కంటిన్యూస్ అవుతుంది ఎవరు లేచు ఇంతవరకు నేను నడిపించిన ఎక్కడి నుంచి ఎవరైనా ముందుకు వచ్చి నడిపిస్తే వాళ్ళకి దేవుడు ఇంకా ఆశీర్దిస్తే వాళ్ళు తెలుసుకొని ఇంకొకరికి ఒక మాదిరికరంగా ఉంటుంది అది నాకు అభిప్రాయం దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఇంత ఈ రోజు వరకు నేను నడిపించగలి తెలుసుకున్న న్యూ అది దేవుడు నాకు ఇచ్చిన కృప అది నా నా తలంపు ఏందో నేను ఏంటి అనేది నాకు దేవుడు చూపించింది ప్రేర్ వల్ల సరే చాలా మంది అనుకోవచ్చు అంత అంటే నువ్వు చేసుకుంటే ఉంటావు కదా కొంచెం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు అంటే ఇందులో వచ్చినా నువ్వు బలప లేక అనుకోవచ్చు అదొక అదొక ఇది అన్నట్టు అది అవును వినడం విశ్వాసం కలుగుతుంది తెలుసుకుంటే కదా మనం ఒకరికొకరు ఒకరి ద్వారా ఒకరి దేవుడు మాట్లాడుతూ ఉంటుంది నీ నుంచి తెలుసుకుంటా నా నువ్వు తెలుసుకుంటా ఉంటావు కాబట్టి నేనైతే చాలా విషయాలు తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తి కొన్ని వాటి కొన్ని కలిగిన నాకు నా సొంతగా కూడా నేను ధ్యానిస్తున్న వాక్యలు కాబట్టి ఈ సువార్థ ఈ సత్తి మనకు బయలుపరచబడ్డ మర్మాలన్నీ కూడా వాటిని విజృంభించి ప్రకటించాలని నేనైతే తీర్మానించుకున్నా తీర్మానించుకొని ప్రకటించినా కూడా కొన్ని చోట్ల అది కాబట్టి ఎంతమంది ఈ ప్రేయర్లో బెనిఫిట్ పొందిన నాకైతే నేనైతే బెనిఫిట్ పొందిన చాలా వరకు చాలా వరకు నేనైతే లాభం పొందుకున్నా టైం పెట్టినా టైం పెట్టినా ఏటా ఎన్ని పరిస్థితులు ఉన్నా కానీ టైం పెట్టి ప్రేరణ రన్ చేసిన అది ప్రభు ఇచ్చింది నేను గొప్పతనం కానే కాదు కేవలం ఆయన కృపనే ఆయనకే మహిమ కలిగింది కాక ఇది నా అనుభవం దేవుడు నాకు ఇచ్చిన ఈ ఈ దినాల్లో ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను అనుభవాలు నాకు దేవుడిచ్చిన కృపవరాలు కానీ అవన్నీ కూడా నాకు దేవుడిచ్చిన కార్యం ఈ చిన్న సాక్ష్యం దేవుడు కాక ఇది ప్రోగ్రాము లాక్ లో స్టార్ట్ చేయబడింది అంతకు ముందు ఈ బోర్వల్ తీర్పు అని నేను రెగ్యులర్ గా ఫాలోఅ చేస్తూ ఉండేవాడిని ఆ బోర్వల్ తీర్పుది చాలా వరకు వెళ్ళిపోయింది అయిపోయిన తర్వాత కొంత గ్యాప్తా ఉంది కొంత తెలుసుకోవాలని చెప్పి భాస్కర్ సార్ దగ్గర నుంచి కొన్ని రోజులు వస్తే అప్పుడు స్టార్టింగ్ లో భాస్కర్ సార్ చంద్రశేఖర్ సార్ తర్వాత రెండు రసానికి ఉండేది వాస్తవంగా అంటే అట్లానే రెండు టీమ్స్ అని లేదా గ్రూప్స్ అని కాదు కానీ భాస్కర్ సార్ చంద్రశేఖర్ సార్ కలిసి నిర్షియేట్ చేసిన ఈ ప్రోగ్రామ్ లో భాస్కర్ సార్ ఫ్రెండ్ సర్కిల్ అంటే శామ్ సార్ కానీ ఎఫ్ఐఎం సార్ గానివ్వండి వాళ్ళ ద్వారా వచ్చిన విజయ్ గారు కానివ్వండి ద్వారాగా వచ్చిన శ్యామ్ బ్రదర్ తర్వాత ఎఫ్ఐఎం సార్ విజయ్ గారు ఇట్లా ఉండేవాళ్ళు ఎస్ఎస్ తర్వాత నేను చంద్రశేఖర్ గారు ఉండేవాళ్ళం సంపత్ బ్రదర్ ఉండేవాళ్ళు అందరూ ఒకటే కాకపోతే మాకేమో ఇన్విటేషన్ చంద్రశేఖర్ సార్ ద్వారా రావడం డిస్కషన్ తీసుకోవడం అందరూ గాస్కు లో ఉన్నటువంటి అసోసియేషన్ బట్టి ఈ ప్రపోజల్ రావడం జరిగింది దాని ద్వారా మేము అనుకున్నాం పరిస్థితులు చర్చెస్ అన్ని క్లోజ్ అయిపోయినా చచ్చిపోతా ఉన్నారు నల్స్ చనిపోతా ఉన్నారు సో ఈ ప్రేయర్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే కోవిడ్ బారి ముఖ్యంగా కొన్ని కుటుంబాలను రక్షించాలని ముఖ్యంగా మన కుటుంబానికి కాబ్దాలు ఉండాలని ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారు తర్వాత ఎవరైతే ఈ కోవిడ్ పేషెంట్కి సర్వీస్ చేస్తున్నారో హాస్పిటల్ అయితే హాస్పిటల్ అయితే ఫుడ్ అయితే ఫుడ్ అట్లా తర్వాత ఈ కోవిడ్ టైంలో కొత్త మాస్టర్స్ చాలా భయంకరమైన పొజిషన్ లో ఉన్నారు వాళ్ళకి చర్చ సరి ఒక వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ కాక రకరకాలుగా కొంత ఈ టైంలో గాస్ట్ బయటకు రావాలి అనే దాని గురించి ఇట్లా ఎవరు ఉన్న భారాన్ని బట్టి వాడుకో భారాన్ని బట్టి ప్రతి ఒక్కళ్ళు వారి వారి భారాన్ని బట్టి ప్రార్థన చేయాలి ఇవి ప్రేర్ టాపిక్స్ ఊరికే అట్లా గ్యాదర్ అయ్యే వాళ్ళని చంద్రశేఖర్ సార్ మా మధ్యలో ఉండేవాళ్ళు కాబట్టి ఎక్కువగా అప్పుడు కాని ఇప్పుడు కానీ నేను అనుకోటం ఈ థౌసండ్ డేస్ డే సంబంధించి కూడా ఇప్పటివరకు ఎక్కువగా చంద్రశేఖర్ సారే వాక్య షేర్ చేసి ఉంటారు సారే ఉన్నారు కాబట్టి మేము అందరం తక్కువగా రోల్స్ ప్లే చేసిన వాళ్ళని చాలా తక్కువగా టైం ఉండేది ఎక్కువగా ప్రేర్ లో వెళ్తాము అది అయిపోయిన తర్వాత అనుకోకుండా తర్వాత ఏం జరిగిందంటే మేము మాకే రోల్స్ రొటేట్ అవుతా ఉంది ఈ రోజు రేపు మీరు వాకింగ్ షెడ్ చేసుకోండి లీడ్ చేసుకోండి మీరు బాధపడాలి మీరు ప్రార్థన చేయాలి తర్వాత ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళకే వాళ్ళకున్న భారాన్ని బట్టి వాళ్ళకున్న ఆలోచన బట్టి దేవుడిచ్చిన ఆలోచన బట్టి కొన్ని పాయింట్స్ జనరేట్ చేయడం వాటి గురించి ప్రేదాంశాలను బట్టి వాళ్ళ గురించి మీరు చేయండి ఈ టాపిక్ మీరు చేయండి ఈ టాపిక్ మీరు చేయండి అని చెప్పి అందరికి చేయబోయడం ఇట్లాంటివంతా జరిగింది ఇది ఎప్పటివరకు వెళ్ళిందంటే ఆ డెబ్బై ఎనభై వరకు ఎనభై రోజుల వరకు చాలా పర్ఫెక్ట్ గా వెళ్ళింది నేను షార్ప్ గా టెన్ లీడ్ చేసిండేవాడిని కరెక్ట్ మార్నింగ్ టెన్ కి అందరిని గ్యాదర్ చేసి దీంట్లో జరగడం జరిగింది తర్వాత ఎప్పుడైతే సెవెంటీ డేస్ కంప్లీట్ అయిందో కొంచెం బర్త్డే అయిపోయింది అంటే అందరికీ పని ఉండడం రోజు కరెక్ట్ గా పరిగెట్లకు అందరూ మైండ్ కి గ్యాదర్ అవడం కొంతమందికి ఇంట్లో ప్రాబ్లమ్స్ కొంతమందికి బయట ప్రాబ్లమ్స్ కొంతమందికి టైం కుదర కానీ ఎంతసేపటికి మీరు రావట్లేదు మీరు ఫోర్ చేయాల్సి వస్తుంది ఫోర్ చేయాల్సి వస్తే ప్రోగ్రామ్ అయితే ఇనిషియేట్ చేశారు కానీ యాక్టివ్ పార్టిసిపేషన్ లేదు ఎట్లా దీన్ని ఏదో ఒక రకంగా హండ్రెడ్ డేస్ చేస్తే కంప్లీట్ చేద్దామని ఉద్దేశిస్తే చాలా కష్టంతో భారంతో 100 days complete. చేశారు ఎవరెవరి ఎవరైతే కోర్ మెంబర్స్ అది ఈ ప్రోగ్రామ్ ఎవరైతే ఆలోచన కలిగిందో ఆయన దగ్గర నుంచి ఈ కాస్కల్ క్రిక్స్ లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కళ్ళు అది మార్నింగ్ హండ్రెడ్ డేస్ తర్వాత ఈవినింగ్ ప్రేయర్ ఉండేది అది కామారెడ్డి వాళ్ళతో అక్కడ ఉండేటువంటి దండాలో ఉండేటువంటి క్లాస్ ఈవినింగ్ ప్రేయర్ కూడా ఉండేది మార్నింగ్ ఏం టెన్త్ స్టార్ట్ అయ్యేది ఈవినింగ్ సిక్స్ స్టార్ట్ అయ్యింది ఇట్లా రెండు టీమ్స్ లో కష్టం నష్టం ఏదన్నా కానీ మొత్తానికి ఇబ్బందులు భారం ఏదన్నా కానీ వన్ ఫిఫ్టీ డేస్ వరకు కంప్లీట్ చేయండి వన్ ఫిఫ్టీ డేస్ తర్వాత దీన్ని ఎట్లన్నా క్లూజ్ చేయాలి సార్ క్లూజ్ చేయాలి క్లూజ్ చేయాలి క్లోజ్ చేయాలి అని అనుకోని అప్పటికి ఫస్ట్ డ్రాప్ అవుట్స్ స్టార్ట్ అయిపోయారు డ్రాప్అవుట్స్ ఎక్కువ మంది అవుతున్నారు ఈ టీమ్ లో కొత్త జాయిన్ ఈ ఫిఫ్టీ తర్వాత కానివ్వండి ఏదన్నా కానివ్వండి మొత్తానికి రవ్యూ బ్రదర్ రావడం ఆయన నేర్చుకోవడం దీన్ని ఆయన దీంట్లో ఇంప్లిమెంట్ చేయకుండా బయట వేరే గ్రూప్ తీసుకొని దాంట్లో చేయడం అట్లా కొన్ని గ్రూప్స్ మాకు తెలియకోకుండానే ఇది ఒక మంటలాగా వ్యాప్తించడం జరిగింది బాగా స్ప్రెడ్ మంది మమ్మల్ని చూసి కొంతమంది నన్ను చూసి కొంతమంది రకరకాలుగా అట్లా వెళ్ళిపోతా ఉన్నారు మా దగ్గర కొన్నిసార్లు తర్వాత ఈవినింగ్ ప్రేయర్ మీటింగ్స్ మార్నింగ్ ప్రేయర్ మీటింగ్స్ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ మీటింగ్స్ రకరకాల గ్రూప్స్ గా డివైడ్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా చాలా దూరాలుగా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఇట్లా చేసుకుంటూ వచ్చారు ఇట్లా వచ్చిన తర్వాత దీనివల్ల బాగా స్ప్రెడ్ అయింది కానీ ఎవరైతే కోర్ టీమ్ మెంబర్స్ ఉన్నాచ్చాలో మొత్తం డ్రాప్ అవుట్ అయిపోయింది అప్పుడు ఈ ప్రోగ్రామ్ మొత్తం రవి బ్రదర్ చేతున్న ఈ రోజు వరకు రన్ అవడం జరుగుతుంది ఆ తర్వాత మధ్యలో కొంతకాలం తర్వాత రవి బ్రదర్ ఇంతకు ముందు చేసినట్టుగానే విజయ్ గారు ఉండడం సందర్భాల్లో ఎవ్వరూ లేకపోతే హాస్పిటల్కి వెళ్ళే పని ఉంది ఇంట్లో పని ఉంది ఎవ్వరు లేకపోతే రవీంద చంద్రశేఖర్ సార్ ఒక్కోసారి వాళ్ళిద్దరే వర్క్కుని వాళ్ళ దగ్గరే క్లోజ్ చేసేవాళ్ళు ఒక్కొక్క టైంలో నేను చంద్రశేఖర్ సార్ క్లోజ్ చేసుకునే వాళ్ళు ఒక్కొక్క సీజన్ ఒక్కొక్క టైమ్ చంద్రశేఖర్ సారు తర్వాత మన విజయగర్ ఈ ముగ్గురే ఉండేవాడు విజయ్ అట్లా ఏదో కష్టంగా డ్రాగాన్ చేసుకుంటా డ్రాగాన్ చేసుకుంటూ ఉండేది టోటల్ గా టూ హండ్రెడ్ తర్వాత నేనైతే లేని కాదు ఇప్పుడు కలిసి ఎట్లా జరుగుతుంది ముందు ఒకటి తెలియదు పూర్తిగా ఈ టీం కాకుండా వేరే టీం ఇచ్చేది వెళ్ళిపోతుందంటే వాళ్ళు వేరే టీమ్ కాదు ఇది ఏం కాసుకున్నప్పుడు ఇష్టము అదేమిటి ఏం టీం మీ పప్పు గవర్ కానివ్వండి గవర్ కానివ్వండి బాసిస్టరు ఏ బాస్టరు వీళ్ళందరూ కాలం చాలా మంది వీళ్ళందరూ జాయిన్ అవుతారు ఈ టీమ్ లో నైన్ ఆ టూ హండ్రెడ్ డేస్ వరకు మాకు కూడా కొంత నేర్చుకోవడం అనేది చాలా లక్షంగానే అనిపించింది కంటిన్యూ చేయలేకపోయాడు తర్వాత ఎవరు కొన్ని వరకు లేవస్ వరకు కానీ ఇప్పటి వరకు కంటిన్యూ చేయడం అనేది గ్రేట్ టూ హండ్రెడ్ వరకు చేయాలి కానీ దీన్ని ఎయిట్ హండ్రెడ్ వరకు చేశారంటే మీ అందరి ఎఫర్ట్స్ మీ అందరి ఇంట్రెస్ట్ మీ అందరికి ఏదో కోరిక బలంగా ఉండడం నేనుకోట మార్చ్ ట్వంటీ నైన్త్ కిమో స్టార్ట్ అయింది మార్చ్ ట్వంటీ నుంచి లాక్డౌన్ సంవత్సరం అయితే లాక్డౌన్ కి లాక్డౌన్ డేనే లాక్డౌన్ డే ముందు మనం లాక్డౌన్ డే అనుకుంటా వానస్థలి మన అదే మీరు పెట్టి దాటినాక వాళ్ళ లాక్డౌన్ ఒక రోజు ముందు అన్నీ అయింది ఒక రోజు ముందు అంతే ఒక ప్రేయర్ మీటింగ్ లో మనం వీటి గురించి డిస్కస్ చేస్తా ఉన్నాం ఈ వైరస్ గురించి ఈ వైరస్ ఏ రీతిగా స్ప్రెడ్ అయింది ఎక్కడి నుంచి స్ప్రెడ్ అయింది అవన్నీ డిస్కస్ చేస్తూ మనం దాని తర్వాత కీర్తల గ్రంథము తొంభై ఒకటో విషయాలు ధ్యా ధ్యానిస్తూ ఈ తెగులు ఎట్లా విస్తరిస్తుంది ఏ రీతిగా అనే తర్వాత లాక్డౌన్ ఇది ఆరంభమైంది ఆరంభమైన నేను అనుకుంటా మండే ట్యూస్డే తర్వాత భాస్కర్ ఫోన్ చేసిండు అక్కడ ఫోన్ చేసి అందరం ఫ్రీగానే ఉన్నాం కదా లాక్డౌన్ అయింది వై డొంట్ వీ స్టార్ట్ వన్ అవర్ ఫర్ అని అన్నాడు నో ప్రాబ్లం ప్రతిదానికి నేను చేసి అంటాం కాబట్టి అది ప్రొసీడ్ అయిపోయింది అయితే ఆ రోజు నుంచి కూడా మొబైల్ మన ఈ టెలిఫోన్ టెలిఫోన్స్ కాన్ఫరెన్స్ కాల్స్తో రన్ చేసేవాళ్ళం స్టార్టింగ్లో అది ఎంత డిస్టర్బెన్స్ అంటే కొందరికి కాల్స్ డ్రాప్ అయిపోయాయి అస్సలు కాల్ చేసిన వాళ్ళు డ్రాప్ అయిపోతే అందరూ డిస్కనెక్ట్ అయిపోయేవాళ్ళు కొందరు వాల్యూమ్ సరిగ్గా ఉండకపోవచ్చు టెలిఫోని టెక్నాలజీ ఏంటంటే ఒక్కరు ఒక్కరు ఫోన్ చేసి దాని మీద ఇద్దరు ముగ్గురిని లాగిన్ చేస్తే వాళ్ళు వాల్యూమ్ తగ్గిపోతుంది సౌండ్ సరిగ్గా రాదు లో అయిపోతూ ఉంటుంది అందుకే ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని టెలికాన్ పెడితే బ్యాలెన్స్ అవుతుంది లోడ్ అదొక పెద్ద ప్రాబ్లం ఉండేది ఎన్నిసార్లు డిస్టర్బ్ అయిపోయిందో ఎన్నిసార్లు బ్రేక్ అయిపోయిందో కనెక్షన్స్ అటువంటి టైంలో అట్లనే నడిపించాం చాలా కాలం తర్వాత చేంజ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతుంటే నేను సాధారణంగా క్లాసెస్లలో సాధారణంగా చేంజ్ అంటే చాలామందికి అక్సెప్ట్ ఉండదు వందకి తొంభై ఐదు తొంభై ఎనిమిది చేంజ్ అంటే అక్సెప్ట్ చేయరు ఐదు యాక్సెప్ట్ చేస్తారు చేంజ్ మనుషులు అయితే మనం టెలిఫోన్ నుంచి స్కైప్ వస్తామంటే ఎవరికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు దో వాళ్ళు అక్కడిక్కడ అక్కడిక్కడ మెంబర్స్ అటెండ్ అయ్యేవాళ్ళు స్కైప్లలో కానీ ఈ అవుట్రీచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్ రీచ్ వర్షిప్ దాన్ని మనం లాక్డౌన్ వర్షిప్ అవర్ పెట్టినాము తర్వాత లాక్డౌన్ అనే పదం తీసి వర్షిప్ అవర్ అనే పెట్టినాం ఇప్పటి వరకు వరకు అదే నడుస్తుంది అయితే ఎన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇయర్స్ అంటే థౌసండ్ డేస్ అంటే 3 ఇయర్స్ అయిపోయింది కదా థౌసండ్ డేస్ అంటే త్రీ ఇయర్స్ అన్నట్టు రఫ్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పరాయణం అంటే టూ ఇయర్స్ దాటిపోయింది టూ ఇయర్స్ ప్లస్ అంటే క్లోజ్ అట్టు త్రీ హండ్రెడ్ త్రీ ఇయర్స్ అన్నట్టు ఇంకో సిక్స్టీ డేస్ అయితే త్రీ ఇయర్స్ అన్నట్టు యాక్చువల్గా సో టూ అండ్ హాఫ్ ఇయర్స్ దాటిపోయినాం ఆల్రెడీ మోర్ దెన్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే ఆ రోజులలో మొబైల్ ఫోన్లనే రికార్డ్ చేసేవాళ్ళం ప్రతి మెసేజ్ ఎందుకంటే ఏ మెసేజ్ కూడా వృధా కావద్దు ఎందుకంటే ఏ వాక్యం ప్రకటించబడ్డా అది అనేకుల జీవితాలలో నాటబడి మొలకెత్తాలా అదక డై కావద్దు అనేది నేను ఎప్పుడు నేర్చుకున్న విషయం ఇప్పుడు కానీ ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ క్రితం నుంచి నేను నేర్చుకున్నా కానీ ఎక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అమలు పరచలే రికార్డింగ్ చేయాలని అయితే ప్రతిరోజు వాక్యాలు చెప్పడము ధ్యానించడము ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా షేర్ చేసుకోవడము ప్రేయర్స్ మెయిన్ ఏంటంటే ప్రేయర్ అంతే వాక్యాల కంటే ప్రేయరే ఎక్కువ ఎందుకంటే అది ప్రేయర్ మీటింగ్ లాగా స్టార్ట్ అయింది దాని తర్వాత ఆ ప్రేయర్స్ చేసుకోవడము దాని తర్వాత సడన్లో ఒక థాట్ రావడం మనం కూడా ఎందుకు పోయి ఆ వలస కార్మికులకి ఆహారం పంచిపెట్టద్దు పాపం వాళ్ళ కిందికి తిండి అట్లా ఒక ప్లాన్ దాని తర్వాత కొంతకాలంకి చిలుకలు కూడా ప్రాంతంలో రోడ్ల మీద పండుకున్న వాళ్ళకి ఆహారం పంచిపెట్టాలనేది అట్లా తెల్లవారులేసిపోవడము నైట్లలో పోయి ఆహారం పంచిపెట్టడం ఇట్లాంటివి కొన్ని జరగా జరిగినాయి మన గ్రూప్లో అవుట్రీచ్ గ్రూప్ చేసేది అయితే ముఖ్యంగా పర్ఫెక్ట్ టైం టెన్ ఓ క్లాక్ నేను లాగినేవాడిని ఎవ్రీడే చాలామంది లేటుగా వచ్చేవాళ్ళు అన్ని పండ్లు ముగించుకొని కానీ నేను మటుకు ఈ విషయంలో పర్ఫెక్ట్గా ఉండేవాడిని షార్ప్ టెన్ అంటే టెన్కి లాగిన్ అయ్యేవాడిని చక్రవర్తికి ఫోన్ చేసేవాడిని కొన్నిసార్లు చక్రవర్తి మిస్ అయిపోతే చక్రవర్తి సాధారణంగా చేసేవాడు కానీ ఏదో రూపకంగా మళ్ళీ చక్రవర్తి లాగన్ కాకపోతే నేను ఆన్ చేసేవాడు పర్ఫెక్ట్ టెన్ ఇంటి మీదకి ఎక్కేవాడిని ఇంటి మీదకి ఎక్కి లాగిన్ అయ్యేవాడిని అట్లా ఇది చాలా కాలము నడిచింది అయితే అర్లీ డేజ్లో శామ్ బ్రదరు ఎఫ్రామ్ బ్రదర్ ఉండేవాడు తర్వాత విజయ్ ఒనేసిమస్ బ్రదర్ కూడా స్టార్ట్ అయిండు కానీ ఇంకొక అతను ఇంకొక బ్రదర్ ఉండేవాడు రవి అనే బ్రదర్ అతను ఫుల్ టైం సేవకుడిలాగా వెళ్ళిపోయాడు రియల్ ఎస్టేట్ మ్యాన్ ఉండే బిజినెస్ మ్యాన్ అది మానేసి ఇప్పుడు ఫుల్ టైం సేవకుని వెళ్ళిపోయాడు అతను అతన్ని ఎంతనో బ్రహ్మని కానీ అతను జాయిన్ కాలేకపోయాడు స్టార్టింగ్లో దాని తర్వాత ఇంకా కొన్ని సిమర్స్ కొన్నిసార్లు జాయిన్ అయ్యి దాని తర్వాత కంప్లీట్గా డ్రాప్ అయిపోయాడు అర్లీ డేస్లో డ్రాప్ అయిపోయింది చాలా అర్లీగా నేను అనుకుంటా ఒక ఫస్ట్ టెన్ డేస్ లోపలనే డ్రాప్ అయిపోయిండు దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ డేస్ వరకు నడిచింది మధ్యలో ఎఫ్నై బ్రదర్ డ్రాప్ అయిపోయిండు దాని తర్వాత ఒక హండ్రెడ్ డేస్ తర్వాత విజయబ్రదర్ డ్రాప్ అయిపోయింది దాని తర్వాత ఈ వరకు కూడా కొనసాగుతూ ఉంది తర్వాత చక్రవర్తి కూడా డ్రాప్ అయిపోయింది ఒక రెండు ఎందుకంటే తనకు కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చాయి ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్ హెల్త్ బాగుండకపోవడం ప్రతి దానికి చక్రవర్తి పోవాలా ఏ ప్రాబ్లం ఉన్నా ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే నాకు ఏ ప్రాబ్లం ఉన్నా నేనే సాల్వ్ చేసుకోవాలా నాకు ఎవ్వరు లేరు హెల్ప్ చేస్తారు వెరీ రేర్గా నేను ఇతరుల మీద ఆధారపడతూ ఉంటాను ఇటువంటి పరిస్థితులలో ఎక్స్క్యూజ్ లేదన్నట్టు మనకి కాబట్టి తప్పనిసరి ఆ ఏ ఏ సమస్య ఉన్నా ఇండివిజువల్గానే పోయి సాల్వ్ చేసుకొని రావాల్సి వస్తుంది ఒకరికి చెప్పడం ఒక అవకాశం లేనంతగా చక్రవర్తి కూడా అనేది రీతిగా కొంతకాలం అయినాక డ్రాప్ అయిపోయిండు పప్పు కుదరలే దాని తర్వాత మనం స్కైప్ ఎనేబుల్ చేయడం కొంతకాలం స్కైప్లో కూడా నడిచింది దాని స్లోగా ఇంకా తగ్గిన వాళ్ళు డ్రాప్ అయిపోవడం వాళ్ళకి ఆఫీసులు స్టార్ట్ అయిపోవడం అట్లా జరిగినాయి ఆఫీసులు స్టార్ట్ అయిపోయినాక ఒరిజినల్గా ఉన్న మెంబర్స్ అంతా డ్రాప్ అయిపోయి దాని మన కేబీపీఎం బ్రదర్స్ జాయిన్ ఎక్కడెక్కడెక్కడి నుంచో బ్రదర్స్ అందరు జన్ అయిపోయినారు కేబీపీఎం బ్రదర్స్ కాకుండా ఇంకా కొంతమంది బయట నుంచి జాయిన్ అయినారు ఆ రీతిగా నేను ఒకరు గ్రహించగలిగిన దేవుడు స్లోగా ఎంతోమందిని పరిచయం చేసిడు ఈ యొక్క వర్షిప్ అవర్లో ఒకరి తర్వాత ఒకరు ఒకరి ఎంతమంది కొత్త వాళ్ళతో పరిచయాలు జరిగినాయి దాని తర్వాత అనేక ప్రార్థనలు అనేక పాల్గొనడం జరిగింది అయితే ఒక రహస్యం ఏంటంటే కంటిన్యూస్గా ప్రార్థించడం వలన ఈ ప్రవచన వరము బహుగా ఆది వ్యక్తపరచబడింది ఎక్కువ ఆత్మీయ సత్యాలు ఈ యొక్క కంటిన్యూస్ ప్రేయర్స్ ద్వారా బయలుపరచబడ్డాయి అదొక సీక్రెట్ నేను నేర్చుకుని ఏంటంటే ఎంతగా ఆయనతో సహవాసం కలిగి ఉంటే అంతగా ఆయన నీతోని నీకు షేరింగ్ చేస్తుంటాడు ఆయన రహస్యాలు ఇక్కడ రహస్యములన్నీ మన ప్రభుగా నీ వాక్యాన్ని చూపించాడు ఒక చాలాసార్లు ఎంతగా ఆయనతో సహవాసం కలిగి నువ్వు సంభాషిస్తూ ప్రార్థనలో కలిపితే అంతగా నీకు సన్నిహితంగా ఉంటాడు ఇది చాలా కష్టం క్రైస్తవ జీవితంలో దేవునికి సన్నిహితంగా ఉండడం ఒక టైం కుదుర్చుకుంటాం తెల్లవారో రాత్రిరో జస్ట్ హాఫ్ అన్ అవరో వన్ అవరో స్పెండ్ చేస్తాం కానీ దివరాత్రంలో ఆయన తను చేయడం కష్టం కదా అంత సన్నిహితంగా ఉంటే ఈనోకు హానోక గురించి మనం ధ్యానిస్తాం హానోకు బహు సన్నిహితంగా ఉండు దేవుడికి ఎంత సన్నిహితంగా ఉన్నాడంటే దేవునితో నడుస్తున్నాడు ఆయన ప్రతిరోజు ఆదాము నడిచినట్లు అంత సన్నిహితంగా ఉండి అన్ని ప్రపంచాలు చేసిండు ఆయన అది ఆ ఆత్మీయ సత్యం అదే రీతిగా మనకి ప్రార్థనలో కూడా దేవుడు ఎన్నెన్నో విషయాలు బయలుపరిచేడు ఎప్పుడు విని ఎరగని వాక్యాలు నేనైతే నేర్చుకున్నా నేను నేర్చుకుందే కాకుండా దేవుడు ఆ రీతిగా వాడుకున్నాడు వాటిని ఇతరులకు పంచుకోవడం లాగా మన సేవ దానికి సంబంధించింది నీకు బయలుపరచబడ్డవన్నీ నువ్వు ఇతరుతో పంచుకోవాలా అయితే ప్రకటన గ్రంథము ధ్యానిద్దామని భాస్కర్ ఒకసారి రేజ్ ఐడియా అయితే ఎవరు చెప్పాలా అంటే నా పేరు చెప్పిండ్రు నేనే చెప్పాలనేసి కొంచెం నేను కూడా హెసిటేట్ అయినా ఎందుకంటే వాళ్ళు నాకంటే వాక్యంలో ఎక్కువ బలపడ్డవాళ్ళు అంతకుముందున్న బ్రదర్స్ ఒకటి వాళ్ళకి హెబ్రోన్ బ్యాక్గ్రౌండ్ కదా హెబ్రోన్ బ్యాక్గ్రౌండ్ అన్న వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు వాక్యంలో ప్రార్థనలో వాళ్ళతో నేను పంచుకోవడం ఏంది కానీ నేను అనుకున్న ఇది ప్రభునే కలుగుతుంది ఎందుకంటే ప్రార్థన పూర్వకంగా ఉన్న వాళ్ళు దాన్ని తీసుకొచ్చారు ఐడియా కాబట్టి ప్రకటన గ్రంథం ధ్యానించాలనే ఐడియా మటుకు శ్యామ్ బ్రదర్దే భాస్కర్ ఇద్దరిది అయితే నన్ను పంచుకోలేను కానీ ఎవ్రీడే నేను పంచుకోవాలన్నాగానే ఎఫ్రై బ్రదర్కి కొంచెం కష్టం అనిపించింది కష్టం కదా ఒక్కడు ప్రతిరోజు ధ్యానించడం అందుకని దాన్ని ప్రతి సాటర్డేకి ట్రాన్స్ఫర్ చేద్దామని సాటర్డేకి స్టార్ట్ చేసినాను సాటర్డే స్టార్ట్ చేసినాక కొంతకాలానికి ఎఫ్రై బ్రదర్ డ్రాప్ అయిపోయాడు అట్లా ఒకరి డ్రాప్ కావడం జరిగింది అయితే విజయ్ బ్రదర్ ఏమన్నానంటే ఎంత కాలమైనా కానీ మనం దీన్ని కొనసాగిస్తాము అని అతను తీర్మానించుకున్నాడు ఆ ఫస్ట్ హండ్రెడ్ డేస్లో విజయ్ బ్రదర్కి కోవిడ్ ఇన్ఫెక్ట్ అయింది ఫస్ట్ ఫేజ్లో దాని తర్వాత దాని నుంచి బయటకు వచ్చినాక సెకండ్ ఫేజ్లో వాళ్ళ ఫాదర్కి ఇన్ఫెక్ట్ అయింది వాళ్ళ ఫాదర్కి వాళ్ళ కొడుకుకి ఇన్ఫెక్ట్ అయింది ఆయన అంక వాళ్ళ ఫాదర్ చనిపోయింది సెకండ్ ఫేజ్లో కొడుకు బాగలేనాడు కానీ ఫాదర్ చనిపోయాడు దాని తర్వాత విజయవాడ కంప్లీట్గా ఈ ప్రేయర్ గ్రూప్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఆయన కుదరలే ఎందుకంటే ఆయనకు చాలా కష్టమైపోయింది ఆర్థికంగా ఉద్యోగం లేదు ఫాదర్ చనిపోయాడు పిల్లోడు చిన్నోడు కుటుంబాన్ని పోషించుకోవాలి కిరాయి పెంచి కిరాయి కుంటూ ఆయన ఇదే కోవిడ్ టెస్ట్ చేసేటాడు కిట్లు కోవిడ్ కిట్స్తో టెస్ట్ చేసేవాడు బ్లడ్ శాంపుల్స్ తీసుకొని నో శాంపుల్స్ తీసుకొని టెస్ట్ చేసేవాడు ఆయనకు ల్యాబ్ ఉంది అట్లా ఇన్ఫెక్ట్ అయ్యింది పాపము దాని తర్వాత ఫాదర్ చనిపోవడము ఆ చనిపోయినాక చాలా డిస్టర్బ్ అయిపోయింది పాపం అయితే నేను అనేది ఏంటంటే ఈ ప్రేయర్లో ఉన్న ప్రతి ఒక్కరికి శ్రమలు రావడము ఆ శ్రమలతో అక్కడి నుంచి మాయమే ఇప్పడం నేను గమనించిన ఇఫ్రాహిం బ్రదర్ కూడా బహు కష్టాలు వచ్చినాయి దాని తర్వాత అతను కూడా ఇన్ఫెక్ట్ అయ్యిండు కోవిడ్తో చాలామంది ఇన్ఫెక్ట్ అయినారు మన గ్రూప్లో దేవుడు బతికింప ఆయనకే మనం వదనాలు చెల్లించుకుంటున్నాం ముఖ్యంగా వాడు పేతరు రాష్ట్ర పత్రికను మనం చూస్తాం ఒక వాక్యం ఎప్పుడు మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏమి రాష్ట్రంలో నిబ్బరమైన బుద్ధి గల వారి ఉండండి నిబ్బరం అంటే స్టేబుల్ అన్నట్టు ఇంకా బుద్ధి స్టేబుల్ ఉండాలన్నట్టు అంటే ఏదైనా తీర్మానించుకుంటే స్టేబుల్గా ఉండాలన్నట్టు అటు గాలికి ఎగరద్దు అటువంటి నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉంటుడి మీ విరోధి అయిన అపవాది గర్జించచు గర్జించే సింహం వలె ఎవరిని మింగుదిన అని వెతుకుచున్నాడు వెదుకుచు తిరుగుచున్నాడు వెతుకుతూ తిరుగుతున్నాడు అట్లా కొంతమంది పాపం అనవసరంగా దానికి బానిసై కొంతమంది దాని విజయం పొందిండరు శ్రమలు లేని వారు ఎవరు లేదు ఈ గ్రూప్లో ప్రేయర్ గ్రూప్లో ప్రతి ఒక్కరికి భయంకరమైన శ్రమలు వచ్చినాయి నాకు కూడా చాలా డిస్టర్బెన్సెస్ వచ్చినాయి నాకైతే అసలు అన్ని డైరెక్షన్స్ నుంచి అటాక్స్ వచ్చినాయి అయినా కానీ కొనసాగించినాం దాంతో రికార్డింగ్స్ అన్నిటినీ ప్రిజర్వ్ చేసినాం థౌసండ్ డేస్ రికార్డింగ్స్ ఉన్నాయి ఒక్కటి కూడా మిస్ కాలేదు నిబ్బరం అంటే నేను అది జ్ఞాపకం చేసుకుంటున్నా ప్రతి రికార్డింగ్ని జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసినాం మేము అయితే దేవుడు నాకు ఒకసారి జ్ఞాపకం చేసినాయి ఏంటంటే ఒక తరం వారికి ఇవన్నీ భద్రపరచబడ్డాయి మీరెవరు దాన్ని ఎంజాయ్ చేయకపోవచ్చు కానీ ఒక తరము వీటన్నిటిని బహు జాగ్రత్తగా విని వాటిని నేర్చుకొని క్రొత్త సేవకులు బయటకు వస్తారు పాత సేవకులంతా మాయమైపోతారు అట్లా ఎంతమంది మాయమైపోయినారు పాత సేవకులు వాళ్ళ కళలు ముగించుకున్నారు ఇప్పుడు క్రొత్త కాపర్లు అన్నట్టు వాచ్మెన్ డ్యూటీ పాత పాత వాచ్మెన్ డ్యూటీ అయిపోయింది ఇప్పుడు క్రొత్త వాచ్మెన్ల డ్యూటీ స్టార్ట్ అయింది అందులో ఇంకా మనల్ని పెట్టిండే దేవుడు అంటే మన మీద ఆయనకున్న కృపనే అంతకంటే ఏమి లేదు అంత మనం చేసుకున్నది కూడా ఏమి లేదు కాబట్టి ఈ ముఖ్యంగా ఒక్కొక్క దశలో దేవుడు ఏమేమి భారం పెట్టిన నా మీద వాటి రిలీజ్ చేసేసుకున్నాను ఎన్నెన్నో విషయాలు నేను ముఖ్యంగా ప్రకటన గ్రంథంలోని ఎన్ని సంవత్సరాల నుంచి ధ్యానిస్తున్నాము గ్రంథం కానీ దాని ఒక సిస్టమేటిక్గా రికార్డింగ్ చేస్తూ పోవాలనేది దగ్గర దగ్గర తొంభై గంటలు రికార్డింగ్ చేసినాం మనం ఏదో గర్వంగా చెప్పుకునేది కాదు కానీ నేను అనుకుంటే ప్రపంచంలో ఎవరు కూడా అన్ని గంటలు రికార్డింగ్ చేయకపోవచ్చు మనకిచ్చిండు ఆర్థిక్యత అంటే ఆయన ఇంతగా మనల్ని ప్రేమించిండీ కాబట్టి ఒక తరం వాళ్ళు ఇవన్నీ విని బలపడి ఎట్లా మిస్ అయిపోయినాం ఇవన్నీ ఇంతకాలం అని రిపెంట్ అయ్యి వాళ్ళు దేవుని సన్నిధిలో సమయం గడిపి వీటన్నిటిని జాగ్రత్తగా నేర్చుకొని నెక్స్ట్ శ్రమలు భయంకరంగా ఉంటాయి కాబట్టి ఆ శ్రమల కాలంలో వీటన్నిటిని రిలీజ్ చేస్తారు వాళ్ళు అప్పుడు గొప్ప జనం బుద్ధి లేని జీవితం నుంచి బయటకు వస్తారు బుద్ధి కలిగిన వారు లక్ష నలభై మంది కాబట్టి అటువంటి బుద్ధి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఈ యొక్క వర్షిప్లో సో ఎప్పుడు అనుకుంటా అంటాం ఒక హండ్రెడ్కి తర్వాత దీన్ని డిస్కంటిన్యూ చేద్దాం ఒక టూ హండ్రెడ్కి డిస్కంటిన్యూ చేస్తాం ఒక ఫైవ్ హండ్రెడ్కి డిస్కంటిన్యూ చేద్దాం సో ఒకసారి థౌసండ్ వరకు తీసుకెళ్దాం చూద్దాం ఎంతవరకు అయితే అంతా ఎవరు ఓపికతో దీన్ని తీసుకెళ్తారో చూద్దాం అని అనుకున్నాం నేను మటుకు నేను అనుకుంటా రఫ్లీ అరౌండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ దగ్గర దగ్గర నైన్ కాకపోవచ్చు ఒక పది పది పదిహేను డేస్ మటుకు నేను అక్కడక్కడ లెక్చర్స్ ఇవ్వడం వల్ల పార్టిసిపేట్ కాలేదు కానీ ఒకవేళ అట్లా ఉన్న లెక్చర్ అయినాక వచ్చి రెండున్నర గంటలకు వచ్చిన రికార్డింగ్ చేశాను వాక్యం విన్నను పాల్గొనను ఆరోపకంగా నాకు ఒక ధన్యత దేవుడు ఎందుకంటే మిస్ కాకుండా కంటిన్యూస్గా పార్టిసిపేట్ చేయడానికి కోరు ఇది ఎట్లుంటుందంటే క్రైస్తవ జీవితం ఒకరు ఆరంభిస్తే మరొకరు కొనసాగిస్తూ ఉంటారు కొనసాగించి కొంతకాలం విడిచిపెట్టేస్తే ఇంకోరు దాన్ని తీసుకెళ్ళి వెళ్తూ ఉంటారు ఇది ఆత్మీయ జీవితం అది నేర్చుకున్నాం ఎన్నెన్నో విషయాలు ఎన్నెన్నో ప్రవేశాలు ముఖ్యంగా ఆ గురించి నేర్పించుంటే దేవుడు అది ఎందుకు దేవుడికి లోకం మీద మనుషుల మీద కోపం ఉంది ఎవరు దీన్ని ట్రిగర్ చేసిండు వారిని ఏ రీతిగా శిక్షించబోతుండ్రు దేవుడు అవన్నీ మాట్లాడిండు దాని తర్వాత ఆర్థిక స్థితి ఎట్లా పతనం అవుతుందో మాట్లాడిండు తర్వాత వ్యాక్సిన్స్ గురించి ఎన్నో విషయాలు దేవుడు బయలుపరిచేడు వ్యాక్సిన్స్ ఎట్లా మన మీద బలంతంగా రువబోతున్నారు వ్యాక్సిన్స్ ద్వారా వచ్చే అనర్థాలు అవన్నీ ఇప్పటికి కూడా బయటకు వస్తున్నాయి అనర్థాలు యొక్క రియాక్షన్స్ ఈరోజు కూడా మనుషులు అనుభవం చేస్తున్నారు అనుభవిస్తూ ఉన్నారు దానికి క్యూరే లేదు ట్రీట్మెంటే లేదు కానీ మనం చూపించిండు బలవంతంగా తీసుకోవాల్సి వస్తే అప్పుడు ఏ రీతిగా దాన్ని శుద్ధీకరించాలా అని ప్రార్థన నేర్పిండు దేవుడు ఎందుకంటే నీకు ఒత్తిడి చేసి ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎన్నో అనలేక వీల్లేదు ఉద్యోగాలు రానియరు నేను ఆఫీసులు అడుగు పెట్టనీయారు ఫ్లైట్లను అడుగు పెట్టనీయరు ట్రైన్లను అడుగుపెట్టనీయరు దేవుడు మనకి ఎంతో దయగలవాడు వాటి అన్నిటి నుంచి రిలీజ్ చేసిండు దానికి బానిసగా అనికుండా కాపాడండి అటువంటి అనుభవాలు దేవుడు మనకి ఇచ్చాడు ముఖ్యంగా ముఖ్యమైన విషయం నేను నేర్చుకుందంటే నాకు ఇది ఎన్నో వాక్యాలు ధ్యానించిన కానీ అన్నిటికంటే స్పెషల్ వాక్యం నాకు నచ్చింది ఏంటంటే మెల్కి క్రమం అన్నిటికంటే ముఖ్యమైన ఎందుకంటే తక్కినవన్నీ నేను ఎప్పుడో ధ్యానించిన ఇరవై సంవత్సరాల నుంచి ధ్యానించినవి అవన్నీ వాక్యాలు నా దృష్టిలో అంతా కొత్తగా ఏం కాకపోవచ్చు కానీ కొన్ని కొత్త విషయాలు నేర్పించింది దేవుడు బ్రాడ్గా కానీ మెల్కి క్రమం మటుకు అది నేను ఎప్పుడు వినలే ఫస్ట్ టైం విన్నాను ఆ లైఫ్లో అది ఈరోజు కూడా నిన్న దినంలో కూడా కొంత ధ్యానిస్తా ఉన్నాను మెల్కి స్థితి క్రమం గురించి లేవి క్రమం నుంచి మెల్కి సితిక క్రమంలోనికి లేకపోతే లేవి క్రమంలో ఉన్న వాళ్ళకి శిక్ష తప్పదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసిందేవాడు రీతిగా చెప్పాలంటే లేవి క్రమంలోనే ఉండిపోతే సర్పంలాగా ఉండిపోతారు మెల్కి క్రమంలోకి వస్తే లక్ష నలభై నాలుగు అది ఒక సీక్రెట్ అన్నట్టు ఇటువంటి అన్ని విషయాలు దేవుడు మార్చి బయలుపరచుండు దాని తర్వాత మిల్కీ సెదకు రివర్స్ టైపింగ్ ఇచ్చాడు అన్న విషయాన్ని నేను చూపించిన వాక్యంలో అబ్రాహ్మకి టైతిల్ ఇచ్చాడు రివర్స్ టైపింగ్ కొంచెం కష్టమే ధరించడం కానీ నేను అవన్నీ ఇప్పుడు చూపించదలుచుకోలేదు కానీ ఆయన ఎంత నమ్మదగిన వాడు ఇంతవరకు నడిపించిండు ఇంకా మీద నడిపిస్తాడు ఒకటే ఆశ ఇంకా నెక్స్ట్ లీడర్స్ రావాలా వెయ్యి దినములు దీన్ని మేము కొనసాగించగలిగినామంటే ప్రభు కృప నిబ్బరమైన బుద్ధి గల బ్రదర్ సిస్టర్స్ ఇక్క మీదట ఇంకా ఎవరన్నా దీన్ని కొనసాగిస్తారని నా ఆశ కోరిక కూడా అటువంటి కృపా దేవుడు మీకు అందరికీ అనుగరించాలని ప్రార్థిస్తాం పరశోధర తండ్రి మీ కొన్నాళ్ళైనా ఎంతో విశ్వాసత కలిగిన గొప్ప దేవుడు నిబ్బరమైన బుద్ధిని మాకు ఇంతవరకు నడిపించినవు వాడికి అర్జించే సింహం వల్లే మింగనికి ప్రతి దశలో మమ్మల్ని కాచి కాపాడుతూ ఇంతవరకు మీకు మందనాలు వేసయ్యా ఇక మీదట కూడా మీరు నడిపిస్తారని నమ్ముతున్నాను మీ చిత్తాను నడిపించామని ఎస్ కృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి దేవునికి వందనాలు ఈ కేబిపిఎం లై స్కైప్ కాల్ గురించి చాలా రోజులు వెయ్యి రోజులు అంటే ఇది వెయ్యి ఎపిసోడ్లు అంటే అది వారికి సాధ్యం కాంది కానీ ఇక్కడ సాధ్యమైనందుకు దేవునికి వందనాలు దేవుడు మన పట్ల ప్రతి ఒక్కటి ఇచ్చిండు ప్రతి ఒక్క వాక్యము మనకు నెరవేర్చింది లాక్డౌన్ లో కానీ ప్రతి ఒక్క పాస్టర్ లో కానీ ఎవరైనా మాట్లాడినా కూడా ప్రతి ఒక్కరు మంచిగా మాట్లాడిరు మాట్లాడి చేసిరు సో ఎవరు లేకున్నా కూడా ఈ కేబిపిఎం ఈ యొక్క స్కైప్ కాల్ ని ఆపడం జరగలేదు సో ఎవరో ఒకరు రవణ కానీ నేను కానీ ప్రతి ఒక్కరు వేగిరపడి దాన్ని బట్టి స్తోత్రం దేవునికి మహిమకాలం దాకా సో ఎవ్రీ టైము ఎవరైనా రాకున్నా కూడా చంద్రశేఖర్ అన్న కానీ రవిచంద్ర కానీ దీన్ని ప్రింట్ తీసుకెళ్ళారు సో ఈ స్కైప్ కాల్ గురించి దేవుడు మనకు ఇన్ని ఎపిసోడ్లు ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రము ప్రతి ఒక్కటి ఎవ్రీ టైం మేము వన్ థర్టీ కాగానే స్కైప్ కాలం ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు మేము లాగిన్ అయ్యి దాంట్లో పార్టిసిపేట్ చేస్తుండే పాటే కానీ వాక్యమే కానీ ఏది అంటే అది దేవుని చిత్త ప్రకారం మనము సో ఈ యొక్క మంచి తరుణం మనకి ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి వందనాలు సో ఇంకా బ్లెస్ చేయాలి మనల్ని ఎవ్రీ బడీ ఎంతమంది ఉంటే అంతమంది దీంట్లో పార్టిసిపేట్ చేయాలని నా యొక్క మనవి టైం మనం ఖాళీగా ఉన్న టైంలో ఎవ్రీ టైం మనము ప్రతి ఒక్క ఎపిసోడ్ని మళ్ళకసారి నెమరేసుకునే ఇలాగా ఉండాలని నేను నా కోరిక సో మనం ఏంటంటే నా గుర్రెలు నా స్వరం విను అని చెప్తుంది దేవుడు సో ఆయన స్వరం మనం ఇక్కడ ఉంది వెయ్యి ఎపిసోడ్లు ఉన్నాయి స్వరము సో ఆ ను డైలీ డైలీ మనం వినుకుంటూ మనం ముందుకు వెళ్తుంటే ఆయన యొక్క స్వరం వల్ల మనం కూడా మన వృత్తిలో కానీ దాంట్లో ఆయన ఆయన ఎందు మనం నిలిచి ఉంటే ఆయన ఎప్పుడు ఫలింపజేస్తూ సో మనము ఆయన ఎందు ఎప్పుడు నిలిచున్నాం కానీ ఆయన ఎందు నిలిచి ఉంటే దేవుడిని యొక్క ప్రతి ఒక్క దేవుడు అనుగ్రహిస్తుడు ఆయన అందు వేగిరపడి మనము ఉండాలి ఎవ్రీ టైం మనము అక్కడిక్కడ తిరగకుండా టైం పాస్ చేయకుండా నెట్ ద్వారా సో సోషల్ మీడియాలో ప్రతి ఒక్క దాంట్లో మనము టైం పాస్ చేస్తున్నాం కానీ దేవుని వాక్యం అనేవరకి స్కైప్ కాల్ అనేవరకి చాలా మంది ఆన్లైన్ ఉన్నా కూడా కొంచెం మంది రారు సో ఆన్లైన్ ఉంటే ఎవ్రీ టైం దేవుని తట్టు తిరిగి దేవుని అందు మనం నిలిచి ఉంటే ప్రతి ఒక్క ఫలం మనకు ఈరోజు అనుభవిస్తాడు సో ప్రతి ఒక్కటి ఇచ్చింది కాబట్టి దేవునికి వందనాలు సో ఈ స్కైప్ కాల్ ద్వారా వెయ్యి ఎపిసోడ్లు అయినాయి దాన్ని దేవునికి వందనాలు చంద్రశేఖర్ మన రవి బ్రదరు ఇంకా మనోజ్ బ్రదరు ఎంతో మంది సహాయపడ్డారు దీపా శ్రీస్టరే కానీ రూపస్ అన్న మళ్ళా మన టీంలో ఉన్న శ్రవణ్ బ్రదరు ప్రతి ఒక్కరు దీని కొరకు ప్రయాసపడిరు వెయ్యి ఎపిసోడ్లు కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు రీతిగా పంచుకున్నారు వాక్యాలు చెప్పుకున్నారు ప్రతి ఒక్కరిని దేవుని తోట నడిపించారు ప్రతి ఒక్కరిని మోటివేట్ చేశారు సో దాన్ని బట్టి దేవునికి వందనాలు సో ఈ దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి దేవుడు ఇచ్చినటువంటి వెయ్యి ఎపిసోడ్ లో బట్టి దేవునికి వందనాలు దేవునికి మహమకలు కాక ఆయనలో ఏమైనా ఆశ ఆశయకరం ఉంటే మనం తీసివేయాలి సో దేవుడు ఇంత మంచి దాన్ని ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రము ఎవ్రీడే డే టు డే లైఫ్ లో మనం కూడా ఎవ్రీ టైం ఒక్కొక్క వాక్యాన్ని మనం మెమరేసుకుంటూ మళ్ళీ ఒకసారి మనం పరీక్షించుకుందాం మరొకసారి ఎపిసోడ్ లో మళ్ళీ ఒకసారి మనము వినుకుంటా వెళ్దామని నా ఆశ సరే నా ప్రైజ్ లో అన్నా థ్యాంక్ యూ అన్న కాబట్టి మేమే మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలన్నా నేను దీపా శిస్తర్ కానీ మీరు కానీ శ్రావణ్ కానీ వాళ్ళందరూ కూడా మేము అవుట్ ఇచ్చి కూడా నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను అవుట్ రిచర్ ఉన్నప్పుడు కూడా మీరే దాన్ని ఈ ప్రేయర్స్ ఆగిపోకుండా కంటిన్యూ చేసారు దాంట్లో మీరు కూడా ఒక పాలు దేవుడు మీకు ఇచ్చిండు ఈ అందరూ కలిస్తేనే ఈ కేబిపిఎం కాబట్టి ప్రతి ఒక్కరేళ్ళ కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎవరు ముందుకు తీసుకెళ్తారో అది అది మనం తీసుకొని ముందుకు వెళ్తే ఎంతో మందికి బెనిఫిట్ పొందం మనం ఎంతో మంది బెనిఫిట్ పొందినము కదా మనం చాలా విషయాలు ప్రభుత్వం తెలుసుకున్నాం కాబట్టి కొత్త వాళ్ళు కూడా ఇక్కడి నుంచి ఎవరైనా మీరు కానీ లేకుంటే రూపాసు బేదర్ గాని శ్రవణ్ గాని లీడర్షిప్ తీసుకుంటే ఇంకా కొంతమంది బెనిఫిట్ పొందుతారు మీ సేవలో అన్ని నా అభిప్రాయం ఇంకా అది మన తీర్మానం సంబంధించింది కాబట్టి అందరూ ఇంట్లో భాగ పాదే అక్కడనే కాదు ప్రతి ఒక్కరు ఇంట్లో భాగస్వాములే దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృపను బట్టి ఇంతకాలం ప్రభు మనకి ఇంత ఇన్ని రోజులు దేవుడు నడిపించిండు కాబట్టి ఎన్నో విషయాలు బ అందరం బలపడ్డము కాబట్టి ఆశ ఏంటంటే ఇంకా ఇంకా దేవుడు రాబోయే దినాల్లో దేవుడు ఇంక ఎన్ని విషయాలు మనకు బయలుపరుస్తాడు నాకైతే ఒక థాట్ ఇందాకనే అది నాకు దేవుడు ఇచ్చండు ఇది ఇంకా కంటిన్యూ చేస్తేనే బాగుంటుందని నాకైతే నా నా నాకు మనసులో అది ఆ తలంపు కలిగింది కాబట్టి ఇది ఒక్కరిది కాదు కాబట్టి అందరూ దీంట్లో ఒక ఒక భాగస్వాములే కాబట్టి ఇక్కడ నుంచి ఎవరన్నా తీసుకెళ్తే మంచిది ప్లస్ మేము కూడా మీతో పాటు ఉంటాము అట్టని కాదు లేదా మీకు అప్ప చెప్పేసి మేము వెళ్ళిపోయేది కానీ కాదు బట్టి మీకు బ్యాక్ సపోర్ట్ గా ఉంటే మీరు ముందు తీసుకెళ్తే మీకు ఒక అనుభవము అనుభవాలు తర్వాత ఒక స్పిరిచువల్ ఒక నాయకుడి ఒక ఆత్మీయ దైవజనుడిగా ముందుకు కొనసాగిస్తా అనేక ప్రోత్సాహకరంగా ఉంటుంది అని అయితే నా అభిప్రాయము కాబట్టి అది ప్రభు అది కొనసాగించాలని మనం ప్రార్థన చేద్దాం చాలా చాలా థ్యాంక్స్ స్వరాజ్ బ్రదర్ రైజురాజ్ ఓకే మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ కేబిపిఎం గ్రూప్ ఉన్న బ్రదర్ సిస్టర్ కుటుంబాలకి ఇంకెంతమంది రాలేదు కుటుంబాలకి అందరికీ సదాకాలం తోడైను కాకర్ ప్రైజ్ అందరికీ ప్రైజ్ రాడు మనజైనా ప్రైజ్లాడు ఓకే ఓకే అన్న ప్రైజ్ రా